गणपति हवामह कवी कवीनाश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पृ्वन्नोतिदसादनमं श्रीमहागणाधिपत नम सदाशिव शंकरचार्य मध्यमास्मदाचार्यपर्यता वंदे गुरुपरम एवायम प्रलीयते भूतग्राम सूत् भूत प्रलीय रात्र वश्पा प्रभव श्लोकमंत्र कुड़ा कूड़ा भूत्वा भूत प्रलीय అనే మాటని ఒకసారి గుర్తు చేసుకుని ముందుకు వెళ్ళచ్చు పుడుతూ ఉంటుంది గిట్టుతో ఉంటుంది మళ్ళీ పుడుతుంది మళ్ళీ పుట్టు పుట్టే ప్రతీది గిట్టి తీరుతుంది భూత్వ భూత్వ ప్రమీయత కొంతమంది ఇప్పుడు ఏదైనా గిట్టిందనుకోండి అయ్యయో గిట్టింది గిట్టిపోయింది గిట్టింది గిట్టింది అని గడబడి చేస్తారు గిట్టిందాన్ని పుట్టింది మరి గిట్టకుండా ఎలా గుట్టుకుతుంది పుట్టిందా లేదా పుట్టింది మరి గిట్టు ఇప్పుడు స్టాక్ మార్కెట్ పైకి వెళుతోంది పైకి వెళుతోంది ఇంక రాకుండా అక్కడ పైనే ఉండిపోవాలంటే కుదురుతుంది అలాగా పైకి వెళ్ళింది కిందకు వస్తుంది కిందకు వచ్చింది పైకి వెళుతుంది పుట్టింది గిట్టుతుంది గిట్టుతుంది భూత్వా భూత్వా ఇప్పుడు మన దేహంలో కూడా కేశములు పుడతాయి తర్వాత ఏమవుతాయి అన్నీ ఊడిపోతాయి పళ్ళు పుడతాయి భూత్వా భూత్వా భూత్వా భూత్వ తర్వాత ఊడిపోతాయి సో దేహము పుడుతుంది మట్టి నుంచి మట్టి నుంచి పుడుతుంది మట్టి నుంచి ఓషధులు ఔషధులు అంటే మొక్కల రూపంగా మొక్కల నుంచి ఆహారం అన్నమయం కదా ఇది ఫుడ్ బాడీ కాబట్టి మట్టి నుంచి పుడుతుంది మళ్ళీ భూత్వా భూత్వా త్రీం మళ్ళీ మట్టిలో కలిసి కాబట్టి అది దాని స్వభావం తర్వాత అవ్యక్తంలో కలిసిపోతుంది అవ్యక్తం నుంచి పుడుతుంది అవ్యక్తంలో కలిసిపోతుంది రాత్రియాగమే రాత్రి రాగానే ఆ స్వాపావస్థ నిద్రావస్థలో కలిసిపోతుంది సముద్రం ఉంటుంది సముద్రం నుంచి తరంగములు పుడతాయి పుట్టి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి కాబట్టి అజ్ఞానం ఉన్నంత వరకు ఈ స్వాపావస్థ కారణ శరీరము ఉన్నంత వరకు కారణ శరీరం నుంచి కార్యము కార్యం మళ్ళీ కారణ శరీరంలో విలీనం అవటం దానికి ఒక ప్రాసెస్ కూడా ఉంటుంది ఇప్పుడు సరే అవైందంటే ఒక ఆయన భోజనం ప్యాక్ చేసి పట్టుకెళ్ళడానికి వచ్చాడు భోజనం ప్యాక్ చేసి ఇవ్వండి అని వచ్చాడు తెచ్చుకో నువ్వు డబ్బా తెచ్చుకో ప్యాక్ చేసి అన్నారు ఆయన ఒక డబ్బా పట్టుకొచ్చాడు ఒక డబ్బా పట్టుకొస్తే ఏమయ్య కూర పప్పు పులుసు పెరుగు పచ్చడి పాయసం ఏ ఒక డబ్బా పట్టుకొస్తే ఎలా కుదురుతుంది అని ఈయన కోప్పడ్డాడు ఆయన అంటే ఆయన నువ్వు కంగారు పడతాను మూత తీసి లోపల నుంచి ఇంకో డబ్బా తీశాడు అంటే మళ్ళీ మూత తీసి ఇంకో డబ్బా తీసి మరో డబ్బా తీశాడు డబ్బాలు ఐదు పెట్టారు కాబట్టి అదేవిధంగా ఈ సృష్టి అలాగే ఉంటుంది ప్రళయము అలాగే ఉంటుంది సృష్టి ఎలా ఉంటుంది అవ్యక్తము అవ్యక్తం నుంచి ఆకాశం వస్తుంది ఆ ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి ఆపహ అప్పులు అప్పులంటే జలములు అర్థం అప్పుల నుండి పృథివీ ఈ పంచభూతముల నుండి సకల భౌతిక పదార్థాలనే వస్తాయి ఇది సృష్టి ప్రళయం ఎలా ఉంటుంది సకల భౌతిక పదార్థాలు పృథివీలో కలిసిపోతాయి పృథివి వెళ్ళి అగ్ని అప్పులు ఎందు విలీనం అవుతుంది అప్పులు అగ్ని ఎందు అగ్ని వాయువు ఆ డబ్బాలన్నీ మళ్ళీ బోయినం అయిపోయిన తర్వాత డబ్బాలు కడిగేసి పెద్ద డబ్బాలో చిన్న డబ్బాలు అలా పెట్టేసి మళ్ళీ సింగిల్ డబ్బా అవ్యక్తములో కలిసిపోయి కాబట్టి ప్రక్రియ అవ్యక్తం నుండి సకల కార్య జగత్తు ఆవిర్భవించటం మళ్ళీ సకల కార్య జగత్తు అవ్యక్తంలో కలిసిపోతూ ఉండటము నిజానికి ఆకాశం వాయువు ఆకాశంలో కలిసిన తర్వాత ఆకాశము తామసాహంకారంలో కలుస్తుంది తామసాహంకారం రాజసాహంకారంలో రాజసాహంకారం సాత్విక అహంకారంలో అది వెళ్ళి అవ్యక్తంలో అది పెట్టే ఒక పెట్టే లోపల ఇంకొక పెట్టే ఎందుకంటే ఆకాశము దేంట్లో కలుస్తుందంటే తాస్ తామసాహంకారంలో ఆకాశం విలీనం అవుతుంది సమష్టి అంతే వ్యష్టి అంతే తామసాహంకారము అంటే దేహ భావనకే తామసాహంకారము అంటే దేహము అది వెళ్ళి రాజసాహంకారం అంటే నేను పనులన్నీ పూర్తి చేసుకుని పడుక్కున్నాను అని తనను కరెక్ట్గా స్వీకరించడం రాజసాహంకారం తనను భోక్తగా స్వీకరించడం తామసాహంకారం ఈరోజు పనులన్నీ ఈ దేహభావన ఉంటుంది ఈరోజు పనులన్నీ పూర్తి చేసుకున్నాను అనుకుంటాడు ఈరోజు భోగాన్ని అనుభవించాను అనుకుంటాడు అనుకుని అవ్యక్తంలోకి వెళ్ళిపోతాడు ప్రతి మనిషి కూడా అదేవిధంగా సమష్టిలో కూడా సేమ్ ప్రక్రియ కొనసాగుతుంది అవ్యక్తంలో అంటే నిద్రావస్థలో ఉండేటువంటి అజ్ఞానము అవిద్య సమష్టి అవిద్య హిరణ్య గర్భుని విషయంలో వ్యక్తి విషయంలో వ్యష్టి అవిద్య ఈ అవిద్యలో సర్వము విలీనమైపోతాయి ఇవన్నీ విడి వ్యక్తమైనప్పుడు వాటికి ఎవ్రీథింగ్ అని పేరు ఎవ్రీథింగ్ అదే విలీనమైపోతే నథింగ్ ఎవ్రీథింగ్ బికమ్స్ నథింగ్ నథింగ్ బికమ్స్ ఎవరిథింగ్ నథింగ్ అంటే బీజావస్థ శూన్యమని కాదు సో నథింగ్ చీకటి గదిలో చీకటి ఉందనుకోండి ఏమున్నా ఏం కనబడుతున్నాయి నీకేమీ కనపట్టలేదు లైట్ వేశారనుకోండి ఏం కనపడుతున్నాయో ఓ బోల్డ్ కనపడుతున్నాయి అదేవిధంగా సో నథింగ్ టు ఎవ్రీథింగ్ నథింగ్ ఎక్స్పాండ్స్ అస్ ఎవ్రిథింగ్ అండ్ ఎవ్రీథింగ్ రిజాల్వ్స్ ఇన్ ద నథింగ్నెస్ ఆఫ్ ది స్లీప్ నథింగ్నెస్ అంటే రిలేటివ్ నథింగ్నెస్ అవ్యక్తము దీన్ని బృహదారణ్యతల్లో ఈ అవస్థాత్రయ విచారం చేసే సందర్భంలో ఎత్ర మాత అమాత భవతి పితా అపితాభవతి దేవా అదేవాి వేద అవేదవంతి అని వర్ణించారు ఇప్పుడు వేదం చదువుకున్నాయని పడుకుంటాడు నిద్రలోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు వేదాలు ఏమయ్యాయి అవేదములు అయిపోయాయి దేవతలకి పూజ చేసి పడుకుని నిద్రపోతాడు ఇప్పుడు దేవతలు ఏమయ్యారు అదేవతలు అయిపోతారు తెలివిగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి ఇలాగేవో అరడతాం దేవతలకి దండ దండాలు పెడతాడు పూజలు చేస్తాడు వెంక హనుమంతుడు విఘ్నేశ్వరుడు ఈ దేవతలందరికీ దండం పెడతాడు పడుకుని నిద్రపోతున్నాడు ఈ దేవతలు అందరూ ఏమయ్యారు అదేవతలు అయిపోయారు సో ఈ విధంగా అవ్యక్త అవస్థలు వేదములు అవేదములు అయిపోతాయి పితా అపితాభవతి అంటే వీడు తండ్రి తండ్రి కొడుకుంటాడు నా వీడు నా కొడుకు ఆమె నా కూతురు అని అనుకుంటూ వీడిని నిద్రపోతాడు అప్పుడు ఈ పితా ఏమవుతాడు అపితా భవతి మాత అమాతాభర్వతి సో ఈ విధమైనటువంటి అవ్యక్తము ఆ స్వాపావస్థ ఎందలి అవిద్య సమష్టి కావచ్చు వ్యష్టి అవిద్యనా కావచ్చు దాని నుంచి ఈ జగత్తంతా పుడుతూ ఉంటుంది ఆ వ్యక్తంలో మళ్ళీ విలీనమవుతూ ఉంటుంది అనేంతవరకు మనం చూసి ఉన్నాము ఇప్పుడు ఇదంతా ప్రకృతి ఆ అవ్యక్తానికే ప్రకృతి అని ఇంకొక పేరు ఇప్పుడు పురుషుడు ప్రకృతి పురుషుడు కదా పురుషుడు అంటే ఆత్మ చైతన్యం పరమాత్మ ఈ పరమాత్మ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాడు అవ్యక్తాన్ని లేక ప్రకృతిని వర్ణించిన తరువాత పరమాత్మ గురించి చెప్పబోతున్నాడు అది తరువాతి శ్లోకం పరస్పస్మాత్తు భావోన్య అవ్యక్త అవ్యక్త సనాతన ఎస్ సర్వేషు భూత్యు నేనశ్య ఇప్పుడు అవిద్య అవిద్య అవ్యక్తమో అని అన్నాం కదా అన్ని వెళ్ళి విలీనమయ్యే అవిద్య ఏది అది అవ్యక్తమో అన్నాం ఈ అవ్యక్తము కంటే పరహ పరహ అంటే పైది పైన ఉండేది ఉత్కృష్టమైనది గొప్పది ఈ అవ్యక్తము కంటే పైన ఉంటుంది గొప్పది పరహ ఎవండి భావ ఏమిటి అవ్యక్తము కంటే గొప్పది ఏమిటి భావ భావ అంటే సత్త ఉనికి ఉనికి ఉండడం ఆ సత్ సదేకమే సోమ్యేదమగ్ర ఆసీత్ సో పరబ్రహ్మను సద్రూపంగా వర్ణిస్తాయి శ్రుతులు ద అది భావ అది పరహ సుపీరియర్ పైది గొప్పది దేనికంటే పైది దేనికంటే గొప్పది అవ్యక్తాత్ పర అవ్యక్తమని ఇంత దాకా వర్ణించాము మీరు నిద్రావస్థలో సర్వము దేని విలీనమై ఉంటుందో ఏ అవిద్య ఆ విద్య అవ్యక్తము అని అనుకున్నాము ఆ వ్యక్తము కంటే పైది గొప్పది ఈ అవిద్యని అవ్యక్తమని ఎందుకు అనుకున్నాం ఎందుకంటే అది బీజావస్థ దాంట్లో అన్నీ ఉంటాయి కానీ ఏదీ కంటికి కనపడదు అందుకోసం దాన్ని అవ్యక్తం అనుకున్నాం దాని నుంచి ప్రకటమైనది వ్యక్తము ప్రకటమైన సర్వము విలీనమైనది అవ్యక్తం ఈ అవ్యక్తము కంటే పైన ఉండే పరమాత్మ ఆ పరమాత్మకి అక్షరహాని అని పేరు పెట్టబోతున్నారు అని చేతనే ఈ శ్లోకం తరువాతి శ్లోకం వీటి రెండింటికి అక్షరోపనిషత్ అని పేరు ఎందుకంటే ఆ అక్షర పరబ్రహ్మను ఈ రెండు శ్లోకాల్లో వర్ణించబోతున్నారు కనుక సో గీతలో ప్రతి ప్రతి శ్లోకము ఒక ఉపనిషత్తే కదా ప్రతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్స అని మనం అనుకున్నాము కాబట్టి అక్షరోపనిషత్తు ప్రారంభమైనది సో ఈ పరబ్రహ్మ పరా సుపీరియర్ దేనికంటే సుపీరియర్ దే గొప్పది పైది దేనికంటే తస్మాత్ అవ్యక్తాత్ పరాహ ఏమంటే తర్వాత తు అనే మాట కూడా కనపడుతుంది పరస్తస్మాత్ అని తు అంటే అంతకు ముందు దాకా చెప్పిన దానికి విలక్షణమైన టాపిక్ చెప్పేప్పుడు తు వాడతారు అంతకు ముందు దాకా ఏం చెప్పారు అవ్యక్తము వికారము చెంది వ్యక్తమవుతూ ఉంటుంది వ్యక్తము విలీనమై అవ్యక్తంలో విలీనమై ఉంటుంది ఈ విధమైన వికారములు అవ్యక్తముల నుంచి వ్యక్తము వ్యక్తము విలీనమై అవ్యక్తములో విలీనముట ఈ రకమైన వికారము చెందుట అంటే మార్పు చెందుట అనేది ఆ ప్రకృతి యొక్క లక్షణం మార్పు ప్రకృతి యొక్క లక్షణం ఇప్పుడు ఇత్తూ అని చెప్పడం చేత నిరంతరము మార్పు చెందేదానికంటే పైది గొప్పది ఏ రకమైన మార్పులు వికారములు లేనిది అది పరమాత్మ ఆ పరమాత్మను గురించి చెప్తున్నారు టూ అనే పదంతో ఆ వైలక్షణ్యాన్ని నిర్దేశిస్తారు చూద్దాం భాష్యకారులు అవతారికి చూస్తే మీకు విషయం తెలుస్తుంది యదుపన్యస్తమక్షరం తాప్త్యుపాయో నిర్దిష్ట భూమిత్యేకాక్షరం బ్రహ్మా ఇత్యాదిన ఇంతవరకు గడచిన ఎనిమిదో అధ్యాయం యొక్క సారాన్నంతని అక్కడ అవతారికలో చెప్తున్నారు సాధారణంగా విద్యార్థులు ఎలా ఉంటారంటే ఏ క్లాస్కి ఆ క్లాసే ఏ ఏ పాఠానికి ఆ పాఠమే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం మీరు తమ వారం చెప్పిన దాన్ని ఈ వారంతో కలుపుకుని ఒక ఏకవాక్యతని సంపాదించుకుని అంత శ్రద్ధ విద్యార్థులు చూపించకపోవచ్చు ఇదే పురాణ శ్రవణం అయితే కథ నడుస్తూ కాబట్టి అది దాంట్లో మీరు ఏమి ప్రత్యేకమైన శ్రద్ధ వహించకపోయినా ఆ ఏకవాక్యత అంటే ఆ కనెక్షన్ మీకు దొరుకుతూ ఉంటుంది రాముడు పుట్టాడు ఆ తర్వాత అయోధ్యలో యథోస్ పట్టాభిషేకము ఆ తర్వాత అరణ్య వాసము కనెక్షన్ దొరుకుతుంది ఇక్కడ అలా కాదుగా ఇక్కడ కనెక్షన్ మీరు పర్టికులర్గా గుర్తు చేసుకుంటే కానీ ఆ సంగతి అంటారు సంగతి కనెక్షన్ అనే సంగతి అంటారు సంగతి అంటే తెలుగులో సంగతి లేవిటంటారు కాదు కనెక్షన్ దానికి దీనికి ఉండే పరస్పర సంబంధం ఆ సంగతి విద్యార్థులు విస్మరిస్తూ ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది మనస్సు పెట్టరు అంచేతనే భాష్యకారులు అప్పుడప్పుడు ఆ సంగతిని అంతని చెప్తున్నారు ఈ అధ్యాయానికి అక్షరపరబ్రహ్మ యోగము అని పేరు ఈ అధ్యాయం ఎందుకు వచ్చింది అక్షరపరబ్రహ్మను నిర్దేశించటానికి వచ్చింది అంచేతనే మొట్టమొదటనే శ్రీ భగవాను అనే అధ్యాయం ప్రారంభంలోనే అక్షరం బ్రహ్మపరమం అని ప్రారంభమై సో ఆ పరబ్రహ్మ బ్రహ్మపరమం అక్షరం అంటే అవినాశీ వినాశము లేనిది సో ఇప్పటిదాకా వర్ణించింది చూడండి ఇది పుట్టింది గిట్టింది మళ్ళీ పుట్టింది మళ్ళీ గిట్టింది భూత్వా భూత్వా ప్రలీయతే అంటే వినాశము దాని స్వభావం అది వినాశము చెందడమే దాని లక్షణం ఆ ప్రకృతి సో వినాశీలమైనటువంటి ఈ ప్రకృతి ఏది ప్రకృతి ప్రకృతి కార్యము వినాశశీలమైనటువంటి ఇప్పుడు బీజముంది బీజము భ్ర బీజము నుంచి వచ్చినటువంటి మొక్క బీజము శాశ్వతం కాదు మొక్క శాశ్వతం కాదు అలా నిరంతరంగా పుట్టడం గిట్టడం దాని స్వభావం భూత్వా భూత్వ ప్రలీయతే దానికి అతీతమైనది పుట్టుటా గిట్టుట లేనిది అంటే అజము ఆమరము పుట్టుటా గిట్టుటా లేనిది వినాశము లేనిది వికారము లేనిది వికారము అంటే అప్పుడప్పుడు ఒంట్లో బాగులేనప్పుడు అది కాదండి అదనుకున్నారు వికారము అంటే ఎందుకంటే కొంతమంది అలా భ్రమపడే అవకాశం ఉంది అప్పుడప్పుడు కొత్తగా క్లాసులకు వస్తూ ఉంటారు వాళ్ళదో వికారం లేనిదంటే వికారం రాదేమో అని అలా భ్రమపడే అవకాశం ఉంది అందుకోసం నేను అలా వివరించి చెప్తూ ఉంటాను వికారములేనిది అంటే మార్పు లేనిది ఏ రకమైన మార్పు లేకపోవటం వికార అవిక వికారము లేనిది అది అక్షరం నక్షరతి ఇత్యక్షరం స్వశిక్షయే క్షయములేనిది ఇది అక్షరం వినాశము లేనిది అక్షరం వికారము లేనిది అక్షరం ఆ అక్షరం బ్రహ్మ పరమం ఆ పరబ్రహ్మ ఏది అక్షరమో దానిని బోధించటానికి ఆరంభమైంది అధ్యాయం సో ఎత్ అక్షరం బ్ర అక్షరం ఉపన్యస్తం అది ఉపన్యసించబడినదో అంటే ఆరంభించబడినదో తాప్త్యుపాయో నిర్దిష్ట ఈ అక్షర బ్రహ్మని ఎలా పొందడం ఇప్పుడు పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మని పొందవలేను అక్షర పరబ్రహ్మను పొందవలేను అంటే అది ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి పై నుంచి పొందుతారా అంటే సాధారణంగా మానవుల యొక్క దృష్టికోణం అలా ఉంటుంది అక్షర పరబ్రహ్మ ఎక్కడుందండి అంటే ఎక్కడుంది మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ ఏం లేదు మీ ఊళ్ళోనూ మా ఊళ్ళోనూ కూడా లేదు అది అక్షర పరబ్రహ్మ కదా ఎక్కడో హిమాలయాల్లో ఉంటుంది భూలోకంలో ఉంటే హిమాలయాల్లో ఉంటుంది భూలోకంలో కూడా లేదనుకోండి వైకుంఠంలో ఉంటుంది అంటే ఇంకో గ్రూప్ వాళ్ళు ఏమంటారు అంటే అబ్బాయి వైకుంఠంలో ఉండదండి కైలాసంలో ఉంటుందంటారు కైలాసం అనేది మీకు తెలీదు ఏమీనో కైలాసంలో ఏముండదు వైకుంఠంలోనే ఉంటుంది అని ఇంకో గ్రూప్ వాళ్ళు అంటారు అక్కడెక్కడో ఉందనుకోండి అక్షర పరబ్రహ్మ మీరు ఎలా పొందుతారు ప్రయాణం చేసి పొందారు ప్రయాణం చేయటం అంటే బొందెతో స్వర్గాన్ని చేరుకోవడం కుదరదు ఈ బొందే ఇక్కడ పడిపోయిన తర్వాత అంటే మరణించాక ప్రయాణం చేసి అక్కడికి చేరుకోవాలి అని అలాగనుకుంటారు అలాంటి భావనతో ఉంటారు కానీ ఇక్కడ అలా చెప్పరు ఇక్కడ గీతలో అలా చెప్పరు గీతలో ఏమని చెప్తారంటే పరమాత్మ అక్షర పరబ్రహ్మ ఎక్కడ ఉన్నది నీ హృదయంలో ఉన్నది ఇప్పుడు మనకి హృదయము అంటే అది ఏదో లబ్ ఉంటుంది దానికి కొలెస్ట్రాల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి బైపాసులు ఉంటాయి ఈ గోలే తప్ప దాంట్లో అక్షర పరబ్రహ్మ ఉందనే దృష్టి తక్కువ కాబట్టి హృదయంలో నీ హృదయంలో ఉంది ఇది చాలా విడ్డూరంగా ఉంది మేము ఏమనుకుంటున్నాం అంటే అక్షర పరబ్రహ్మ వైకుంఠంలో ఉంటుందేమో అక్కడికి వెళ్తే దొరుకుతుందేమో అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఇదేమిటిది ఈ అక్షరపరబ్రహ్మ మన హృదయంలో ఉన్నది అయ్యో ఇది చాలా చిత్రమైన సమాచారం సో తెలిస్తే దగ్గిరా తెలియకపోతే దూరం తద్దూరే తద్వంతికే అని ఈశావాస్యోపనిషత్తి తెలిస్తే దగ్గర తెలియకపోతే దూరం ఒకసారి ఏమైందంటే నేను ఓ మహాత్ముడిని కలవడం కోసం ఊరు వెళ్తున్నాను రైల్వే స్టేషన్కి వెళ్ళాను ఆయన కలవడం కోసం రైలు ఎక్కి గంటల ప్రయాణం ఆయన గొప్ప మహాత్ముడు ఆయన్ని కలవడం కోసం రైల్వే స్టేషన్లో ఆ ఏ రైలా అన్నది ప్యాసింజర్ రైలు ఏదో ఎక్స్ప్రెస్ అంటే మనకి బాగా తెలుస్తూ ఉంటుంది ప్యాసింజర్ సరిగ్గా తెలియక ఓ గడ్డ ఆయన ఉన్నాడు అక్కడ పెద్ద ఆయన మీద కండువా వేసుకుని జుట్టు అంతా పెట్టింది పెద్ద మనిషి ఆయన అడిగాను ఏమండే ఆ ఊరు వెళ్ళి రైలు ఏదని నేను అడిగాను ఇదే అనమాట ఆ రైల్లో నేను దూరే ఆయన అదే ఎక్కాడు మంచిది ఆ తర్వాత రైల్లో కూర్చున్నాం ఆయన కూడా వచ్చి నేను కూర్చున్న బెంచ్కి ఎదుర్కొన్నే కూర్చున్నాను అయింది తర్వాత నేను ఏ స్టేషన్ వరంగల్ స్టేషన్లో దిగాలి నేను వరంగల్లో దిగా ఆయన వరంగల్ దిగాడు ఇది బాగానే ఉంది నేను నేను నడిచి వెళుతున్నా బయటకు వచ్చి ఆయన అటే నడిచి వెళుతున్నాడు నేను ఆయన ఉండబట్టలే ఎక్కడికి వెళ్ళిన ఫలానా తోటికి వెళ్ళి దారే దిగు నేను వెళుతున్న దారే రండి అన్నాడు సరే ఆయనతో పాటే వెళ్తాను అక్కడికి ఇంటి నెంబర్ వెతుకుతున్నా ఏ ఇల్లు కావాలంటే ఫలానా ఇల్లు నేను మీకు చూపిస్తాను రండి అన్న అని ఆయన తీసుకెళ్లి ఇల్లు చూపించాడు ఈ చూపించి ఆ ఇంట్లో ఆయన దూరాడు అప్పుడు నేను ఏమంటే ఫలాన్ని ఆయన్ని కలవడం నేనే ఆ ఫలాన్ని చెప్ప ఇప్పుడు నేను ఆయనని రెండు గంటలు పైనుంచి పదిహేను నిమిషాలు నడిచి పొందినా అంతే కదా వాస్తవంలో ఆయన్ని రెండు గంటలు ప్రయాణం చేయక్కర్లేకుండగా పదిహేను నిమిషాలు నడవనక్కర్లేకుండగా ఎక్కడికి కదలనక్కర్లేకుండా అంతకుముందే పొందారు అంతకుముందే నా ఎదురుకుండానే ఉన్నాడు ఆయన కానీ తెలియదు తెలియకపోవడం చేత దూరే తెలిస్తే అంతికె ఈ అక్షరపరబ్రహ్మ సంగతి అలాగే ఉంది మీరు గుర్తుపట్టలేకపోతే గుర్తుపట్టడం అన్నా తెలియడం అన్నా ఒకటే తెలిస్తే కదా గుర్తుపట్టేది గుర్తు గుర్తుపట్టలేకపోతే దూరమే గుర్తుపట్టేస్తే దగ్గరే తద్దూరే తద్వంతికే ఈ అక్షరపర బ్రహ్మ మీ హృదయంలో ఉన్నది అరే ఆ హృదయంలో ఉందా అవును ఎలా ఉంది ఆత్మరూపంగా ఉన్నది చాలా చిత్రమైన విషయం అయితే అయితే ఎలా పొందడం ఈ అక్షర పరబ్రహ్మణి పొందడం ఎలాగా ఎక్కడో దూరంగా ఉందంటే పైనుంచి పొందవచ్చు ఏదో మనకు ఒక ఐడియా ఉంటుంది స్వర్గంలో ఉందంటే పుణ్యం చేసుకునే ఆ పుణ్యం ద్వారా స్వర్గానికి వెళ్ళి పొందచ్చు కానీ మన హృదయంలోనే ఉందంటే ఎలా పొందడం ఈ పొందడం చాలా కష్టం ఒకప్పుడు దగ్గరగా ఉంటే చూడడం కష్టం కొంచెం దూరం ఉంటే ఏదో వెళ్ళి చూసి రావచ్చు దగ్గర మరీ దగ్గరగా ఉంటే చూడడం కష్టం ఆ పరిస్థితి ఇక్కడ సరే ఎలా పొందడము అంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ యాహరన్ మామనుస్మరణాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం అనే శ్లోకం నడిచింది ఆ శ్లోకం అక్కడ ఓంకారము ఓంకారమే అక్షర పరబ్రహ్మ ఏకాక్షరం బ్రహ్మ పరమం ఒకే అక్షర రూపంలో ఉండే పరబ్రహ్మ ఓంకారమే అని ఓంకార ధ్యానాన్ని చక్కగా చెప్పారు మీరు సరైన పద్ధతిలో ఓంకార ధ్యానం చేసినట్లయితే మీ హృదయంలో అక్షర పరబ్రహ్మ మీకు అనుభవానికి వస్తుంది కానీ మీకు తెలిసి ఉండాలి ఇందాక నేను చెప్పిన దృష్టాంతంలో ఆయన నా పక్కనే ఉన్నాడు నా ఎదుర్కొన్నానే ఉన్నాడు కానీ ఆయన ఫలానాన్ని తెలియకపోవడం చేత నాకు దూరమైపోయినాడు అదేవిధంగా ఆత్మస్వరూపంగా ఉన్న పరబ్రహ్మ పరబ్రహ్మ గురించి మీకున్న కల్పన మీకున్న పరిభాష సరిగ్గా లేకపోతే అంటే పరబ్రహ్మ ఉన్నా కూడా గుర్తుపట్టడం మీకు చేత కాకపోతే ఉండి కూడా లేనట్టే దూరంగానే అయిపోతుంది కాబట్టి పర పరమాత్మ యొక్క పరిభాష సరిగ్గా ఉండాలి పరమాత్మ అనగానేమి అన్నది స్పష్టంగా తెలుసుండాలి అంటే చూడండి ఇది మీరు జాగ్రత్తగా గమనించదగ్గ విషయం నేనేదో రెడిక్యూల్ చేస్తున్నానని మీరు అనుకోదు శ్రీ దేవుడు ఉందనుకోండి దేవుడు అంటే ఎలా ఉంటాడు దేవుడు ఎలా ఉంటాడు అంటే పట్టుపంచ పట్టు పీతాంబరాలు పీతాంబరాలు పట్టుకుని ఉంటాడు బంగారు ఆభరణాలు అన్ని పెట్టుకుంటాడు వజ్రాలు వైడార్జ్యాలు పెట్టుకుంటాడు కిరీటం పెట్టుకుంటాడు ఓ చేతిలో శంఖం ఇంకో చేతిలో చక్రం పట్టుకుంటాడు అని ఒక పరిభాష ఉంటుంది ఇది దేవుడు యొక్క పరిభాష మీకు ఇవన్నీ పెట్టుకుని ఎవడైనా రోడ్డు మీద కనపడితే మీరేమనుకుంటారు నాటకాల వాడు అనుకుంటారు తప్పించి దేవుడు అని అంతే కదండి ఎవడో నాటకాల వాడు దారి తప్పి ఇలా వచ్చాడు రా అనుకుంటారు దేవుడు అని అనుకో కాబట్టి మీ దేవుడు అనే దాని పరిభాషలో ఎంత ఇబ్బంది ఉందో చూడండి ఆ ఇబ్బంది ఎంత ఇబ్బంది అంటే నిజంగా దేవుడు అలాగే ఉండి ఆ దేవుడు మీ ముందు వచ్చి నిలబడితే కూడా మీరు నమ్మరు నాటకాల ఏమయా నాటకాల కంపెనీ ఏ నాటకాల కంపెనీ సురభి కంపెనీయా మరో కంపెనీయా అని అడుగుతాడు వాడు కాదు బాబోయ్ నేను దేవుణ్ణిరా అంటే ఆ నువ్వు నాకు జోకేద్దండి జోకులు వేయద్దు కాబట్టి దేవుడి యొక్క పరిభాష దేవుడు అనే దాని పరిభాష సక్రమంగా లేకుంటే మీకు ఆ దేవుడు ఎప్పుడూ దూరంగానే ఉంటాడు అదే మరి ఆ యొక్క వాక్యం తద్ధూరే తద్వంతికే అదే దూరంగా ఉన్నది ఎప్పుడు పరిభాష తప్పుగా ఉన్నప్పుడు అదే దగ్గరగా ఉన్నది ఎప్పుడు సరైన పరిభాష ఉన్నప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుని పొందుట ఎట్లు ఈ రెండూ కూడా సరైన పరిభాష లేని సందర్భంలో చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తాయి ఇక్కడ హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉంటాడు ఆ పొందే పద్ధతి ఏమిటి నేను అనే పరిచ్ఛిన్నమైన అహంకారము విలీనమై శుద్ధ చిద్రూపంగా నిలిచి ఉండుటయే ఈశ్వరుని పొందుట కాబట్టి ఈశ్వరుడు ఆత్మ చైతన్య రూపంగా ఉంటాడు నెంబర్ వన్ అహం నేను అనే అహంకారము విలీనమై శుద్ధ చిత్ అంటే పరిశుద్ధమైన నిర్విశేషమైన చిత్ తెలివి ఎరుక ఆ రూపంగా ఉంటే ఈశ్వరుణ్ణి పొంది విధానం కాబట్టి ఈశ్వరుని పరిభాష ఈశ్వరుని పొందుటా అనే పరిభాష ఈ రెండు సక్రమంగా ఉన్న సందర్భంలో ఓమిత్యేకాక్ష ఓంకారం ఏం చేస్తుందంటే మీ మనస్సుకి ఒక సాత్విక స్థితిని తీసుకొచ్చి మనస్సు విలీనమైట్లా చేస్తుంది ఓంకారానికి ఆ శక్తు ఉన్నది మీరు సరిగ్గా చేయాలి చేసిన పద్ధతిలో మనస్సు అహంకారము విలీనమైపోతాయి ఓంకారము ఉచ్చరించగానే మనస్సు అహంకారము విలీనమైపోతాయి అంచేతనే ఓంకారము యొక్క కొనయందు సమాధి గలదు స్వామి అఖండానందజీ మహారాజ్ చెప్పేవారు ఓంకారకే నోక్ సమాధి హాయ్ నోక్ నోక్ అంటే కొన అగ్రం కాబట్టి మీరు సరైన పద్ధతిలో ఓ అని ఆ విధంగా పూర్తి నిశ్శబ్దం బాహ్యమునందు ఆంతరమునందు కూడా నిశ్శబ్దంగా ఉండిపోతే నిర్విశేషిత్ అంటే ఏ విశేషములు ఏ రకమైన పరిచ్ఛేదములు ఆకారములు గుణములు ప్రకారములు లేని శుద్ధమైన చిద్రూపంగా మీరు నిలిచి ఉంటే అదే పరబ్రహ్మను పొందు పొందుగా ఈ విషయం కూడా ఇంతకుముందు చెప్పబడినది ప్రాప్త్యుపాయో నిర్దిష్ట ఒమిత్యేకాక్షరం బ్రహ్మ ఇత్యాదిన ఇదంతా కూడా చెప్పడం అయింది ఇంతకుముందు ఆయన సంబంధ గ్రంథం సంగతిని చెప్తున్నారు అయితే ఇంక ఇప్పుడు ఏం చెప్తారు మీరు అథేదనీ అక్షరస్య స్వరూప నిర్వివక్షయా ఇదముచ్యే ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు అథ ఇదం ఆ అక్షరపరబ్రహ్మ యొక్క స్వరూపమునే చిప్పే కోరికతో నిర్వక్తుం ఇచ్చయా నిర్వివక్షయ ఆ అక్షరపరబ్రహ్మ యొక్క స్వరూపమిట్టిది అని వివరించి చెప్పే కోరికతో శ్రీకృష్ణుడు ఈ మాట అంటున్నాడు ఇదా ముచ్యతే కాబట్టి అక్షర పరబ్రహ్మ ఏమిటో చెప్పారు దానిని పొందే ఉపాయం చెప్పారు ఆ అక్షరపరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని చెప్పడం కోసం ఈ శ్లోకాలు వస్తున్నాయి కాబట్టి ఈ శ్లోకాలకి అక్షరోపనిషత్ అనే అందమైన పేరు మనం పెట్టుకోవచ్చు ఎలాగ పొందడము అంటే యోగ మార్గేణ ఇదంగత్యమితి ఓంకారధ్యానము అది యోగ మార్గం ఓంకారం ఓమిత్యకాక్షరం బ్రహ్మ అని యోగాన్ని చెప్పారు ఈ యోగము యోగము అంటే పరమాత్మతోటి ఐక్యము అని అర్థం ఓంకారము ద్వారా పరమాత్మ ఐక్యమై విలీనమై ఉండుతా ఈ యోగ మార్గం ద్వారా మీరు పొందేటువంటి ఆత్మరూపంగా పొందేటువంటి ఆ పరబ్రహ్మ ఏదిగలదో అది ఇట్టి పిసుమ అని చెప్పుటకై ఈ శ్లోకములు వచ్చుతున్నవి సో పరస్తస్మాత్ భావోన్య తు ఆన్ ది అదర్ హ్యాండ్ తు అంటే దీనికి విరుద్ధముగా దీనికి విరుద్ధముగా అంతవరకు వర్ణించిన అవ్యక్తము దానికే ప్రకృతి అని పేరు ఆ ప్రకృతికి విరుద్ధముగా అంటే ఏమిటి ప్రకృతి ఏమిటి పుట్టి గిట్టుట దాని లక్షణం దానికి విరుద్ధంగా అంటే పుట్టుట లేదు ిట్టుటాలి ఇప్పుడు చూడండి స్థూలదేహము పుట్టి గిట్టుతుంది కానీ సూక్ష్మదేహము పుట్టినా పుట్టదు గిట్టదు ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహానికి పోతుంది పునర్జన్మ అన్నప్పుడు ఎందుకంటే నిద్రపోయినప్పుడు సూక్ష్మదేహము విలీనమైపోతుంది నిద్రలో సూక్ష్మదేహము గిట్టింది మొన్నటి పొద్దున నిద్ర లేచినప్పుడు మళ్ళీ సూక్ష్మదేహం నిద్రలేచింది అంటే మనస్సు నిద్రలేచింది కాబట్టి సూక్ష్మదేహము విలీనమైనప్పుడు కూడా కారణదేహము విలీనము కాదు కారణదేహము స్థిరంగా ఉంటుంది మీరు నిద్రావస్థ అవ్యక్తము ఉంటే కారణదేహము అది మాత్రం స్థిరంగానే ఉంటుంది నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు సూక్ష్మదేహము గిట్టినది నిద్ర లేచినప్పుడు సూక్ష్మదేహము పుట్టినది కానీ కారణదేహము పుట్టనూ లేదు గిట్టనూ లేదు అలాగే ఉంది ఆత్మజ్ఞానము కలిగినప్పుడు ఆ కారణదేహము దాన్నే అజ్ఞానము అంటారు అవిద్య అది గిట్టు ఆత్మజ్ఞానం కలగగానే కారణదేహ రూపమైన అవిద్య గిట్టును కానీ ఆత్మస్వరూపము మాత్రం పుట్టదు గిట్టదు నేను చెప్పిన వ్యవస్థ మీ అర్థమైందండి కొంచెం టెక్నికల్గా ఉంటుంది స్థూలదేహము పుట్టి గిట్టినా సూక్ష్మదేహము పుట్టుటలేదు గిట్టుటలేదు స్థూలదేహంతో పోలిస్తే కానీ కారణదేహంతో పోలిస్తే సూక్ష్మదేహము పుట్టిగిట్టినా కారణదేహము స్థిరంగా ఉంటుంది కానీ ఆత్మజ్ఞానం చేత కారణదేహం కూడా నశిస్తుంది కాబట్టి స్థూల సూక్ష్మ కారణదేహములు ఆయా పరిస్థితులకు అనురూపంగా పుట్టి గిట్టుచుండును అని ఒక్కటి ఆత్మయే అక్షర పర కాబట్టి తూ తు అంటే అదే అర్థం అని చేతున్నాను పుట్టిగిట్టే అవ్యక్తం కంటే పుట్టని గిట్టని అక్షరపర బ్రహ్మ పరము పరము అంటే సుపీరియర్ తస్మాత్ అవ్యక్తాత్ పర పరస్మాత్తు అవ్యక్త పక్కన ఉంది అది పరము ఏమిటది భావ ఉన్నది ఏదో అది భావ ఇప్పుడు ఉండలేదు ఏమిటి ఉంది మట్టి ఉన్నది ఏమండి భావహ అంటే చెప్తున్నా కుండ పుట్టింది ఇప్పుడు ఇప్పుడే ఉంది మట్టి ఉందా లేదా మట్టి ఉంది అది మట్టి కొండే కదా మట్టి ఉంది ఇప్పుడు మట్టి కొండలో మీరు కాఫీ పుష్కొని తాగారనుకోండి కుండవాసన వేస్తుందా మట్టి వాసన వేస్తుంది కుండ వాసనతో ఏముండదు మట్టి వాసన ఉంటుంది ఎందుకని అది మట్టి కనుక కదా కుండ పగిలిపోయింది ఏమైంది మట్టి ఉంది కాబట్టి మట్టి పుట్టనూ లేదు గెట్టనూ లేదు మరేమిటి ఉంది కొండ పుట్టినప్పుడు మట్టి ఉంది కొండ పగిలిపో కొండ ఉన్నప్పుడు మట్టి ఉంది నిజానికి కొండ ఉందని మీరు అనుకున్నప్పుడు కూడా ఉన్నది మట్టియే కుండని తూకం వేశారనుకోండి కుండలు తూకం వేస్తే కుండ బరువు వస్తుందా మట్టి బరువు వస్తుందా మట్టి బరువు వస్తుంది నెక్లెస్ తూకం వేస్తే నెక్లెస్ బరువు వస్తుందా బంగారం బరువు వస్తుందా బంగారం బరువు వస్తుంది కుండకి బరువు ఉండదు ఇప్పుడు ఒక మట్టి కుండ తూకం వేశారండి వంద గ్రాముల బరువు ఉందండి దాంట్లో మట్టి బరువు ఎంత కుండ బరువు ఎంత మట్టి బరువు వంద గ్రావులు కుండ బరువు సున్నా కుండకి బరువు ఉండదు మట్టికే బరువు ఉంటుంది కుండకి బరువే ఉండదు ఎందుకో తెలుసిన కుండ వస్తువే కాదు అది అవస్తువు వస్తువే కాదు కాబట్టి కుండ ఉన్నది మీరు అనుకున్నప్పుడు కూడా ఉన్నది ఏమిటి మట్టి కుండ పగిలిపోయిందండి మట్టి ఉందా ఉంది మట్టి ఉంది కాబట్టి కొండ కాల్చకముందు పగిలిపోతే ఆ మట్టిని కుమ్మరివాడు పారేయడు అది తీసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం కుండలు చేసే మట్టిలో కలిపేసుకుంటాడు అదే కాల్చిన తర్వాత పగిలిపోయింది అనుకోండి అప్పుడేం చేస్తాడు కుమ్మరివాడు ఈ వర్షాకాలంలో నడవడానికి బురద లేకుండా ఉండడం కోసం ఈ పగిలిన మొక్కలని ఒక ఫుట్ కింద వేసుకుంటాడు ఎందుకంటే మట్టి ఎక్కడికి పోతుంది అది ఎప్పుడూ ఉండిదే బాబా అలాగే ఇప్పుడు చూడండి పరబ్రహ్మ అంటే ఏమిటో చెప్తున్నా అంటే పుట్టదు గెట్టదు అది కదా పరబ్రహ్మ అంటే మరి సో అవ్యక్తాత్ తస్మాత్ అవ్యక్తాత్ పరహ ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను నేను జాగ్రత్త వచ్చింది పోయింది కదా జాగ్రత్త ఎప్పుడు వచ్చింది పొద్దున్న నిద్ర లేచినప్పుడు వచ్చింది రాత్రి పడుకున్నప్పటికి పోయింది స్వప్నావస్థ వచ్చింది పోయింది స్వాపావస్థ అంటే సుషుప్తి నిద్రావస్థ సుషుప్తి అంటారు నిద్ర ఎక్కువగా నిద్ర అని అనరు సుషుప్తి అంటారు నిద్ర అనే పదానికి ఇంకా ఎవో అర్థాలు సుషుప్త్యవస్థ వచ్చింది పోయింది మూడు కూడా వచ్చే పోయాయి నిజానికి జాగ్రత్త అవస్థలో స్థూలదేహానికి స్వప్నావస్థలో సూక్ష్మదేహానికి సుషుప్త్యవస్థలో కారణదేహానికి ప్రాధాన్యం కాబట్టి ఇందాక చెప్పిన మూడు దేహాలు మూడు అవస్థల్లోనూ వచ్చాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ మూడవస్థల్లో ఏది వస్తోంది ఏది పోతుందో మనకి అవస్థలో వస్తున్నాయి పోతున్నాయి ఇవి వచ్చిపోతూ ఉన్నా అంటే పుట్టి గిట్టుతూ ఉన్నా పుట్టనిది గిట్టనిది ఏది ఈ మూడవస్థల్లో మూడవస్థల్లో వా ఇది చాలా గొప్ప ప్రశ్న బాబు మీరు ఆలోచించండి మళ్ళీ అడుగుతున్నా జాగ్రత్త అవస్థ వచ్చింది పోయింది స్వప్నావస్థ వచ్చింది పోయింది స్వాపావస్థ వచ్చింది పోయింది ఇప్పుడు అవస్థలు వచ్చి పోతూ ఉన్నా రానిది పోనిది ఇప్పుడు పోతే రావాలి పోడం రావడం లేదు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది పోదు రాదు ఎప్పుడు ఉంటుంది అది ఏమి ఎరుక తెలివి చిత్ ఎప్పుడు ఉంటుంది జాగ్రత్త మీకు అన్నీ తెలుస్తున్నాయి కదా ఎందువల్ల తెలివి అంచేతనే తెలివి వచ్చింది అంటారు ఇప్పుడు ఈయన నిద్ర ఇలా ఉన్న మంచం మీద ఉన్నాడు అంటే కాఫీ తీసుకురా అంటాడు అంటే అమ్మగారు ఏమంటారు అబ్బో తెలివి వచ్చేసిందా అప్పుడేను అన్నాడు అంటారా ఏం పోనీ తెలివితో సంబంధం లేదు కాఫీ తీసుకురా అని అన్నాడు అనుకోండి అలా కుదురుతుందా ఎందుకని ముందు తెలివి వచ్చాకనే కాఫీ మాట వస్తుంది తెలివి రాకుండా కాఫీ లేదు ఏమీ లేదు కాబట్టి జాగ్రత్త అవస్థ అంతా కూడా తెలివి ఉంటుంది స్వప్నావస్థలో కూడా తెలుస్తూ ఉంటుంది స్వాపావస్థ కూడా ఏమీ తెలియదు అని మీకు అనుభవానికి వస్తూ ఏమీ తెలియదు అనే అనుభవం కలిగింది కదా సుఖంగా నిద్రపోయాను అంటే ఆ సుఖం అనుభవం కలిగిందా మీరు నిద్రపోయారా ఇంకే వెళ్ళను నిద్రపోయారా నేను నిద్రపోయాను అంటే నేను నిద్రపోయాను అనే అనుభవం మీకే కదా కలిగింది మీరే కదా నిద్రపోయింది కాబట్టి నిద్ర అనేది మీకు తెలిసింది కదా కాబట్టి నిద్రావస్థలో కూడా ఆ తెలివి వ్యాపించి ఉంటుంది కానీ విశేష రూపంగా ఉండదు అది మనకి ఏమీ లేదనే భ్రమ కలుగుతుంది తప్ప నిద్రావస్థ కూడా అదే స్వాపావస్థ కూడా తెలివి వ్యాపించి ఉంటుంది ఏమండి ఇప్పుడు ఈ తెలివి ఈ చిట్ దానికి పుట్టుక గిట్టుట లేవు అదియే ఉన్నది అదియే మిగతావన్నీ కూడా వచ్చిపోయివే ఉన్నది అదియే ఏమండి ఇప్పుడు తెలివి వచ్చిందండి తెలివి వచ్చినప్పుడు ఇది ఉదయము అని తెలిసింది ఏమండి ఉదయము వచ్చింది పోయింది కానీ తెలివి పోలేదు ఎందుకని ఇది మధ్యాహ్నము అని తెలిసింది సపోజ్ తెలివే పోయిందనుకోండి మధ్యాహ్నము అని ఎలా తెలుస్తుంది ఇది మధ్యాన్నము తెలిసింది మధ్యాహ్నం వచ్చి కానీ తెలివి పోలేదు సాయంకాలము తెలిసింది కాబట్టి వచ్చి వచ్చిపోతూ ఉండగా వచ్చుటా పోవుట లేనిది ఎప్పుడూ ఏక ఏకరూపంగా ఉండేది దాని పేరే వాస్తవంలో ఉన్నది అది ఏ భావ భావ తెలిసిందండి పరస్తస్మాత్తు భావోన్య తర్వాత వచ్చి పోయేదానికి కాలము యొక్క గణన ఉంటుంది పొద్దున్న వచ్చింది అంటే కాలము మధ్యాహ్నం వచ్చింది కాలము సాయంకాలం వచ్చింది కాలము జాగ్రత్త అవస్థ వచ్చి పోయింది పదహారు గంటలో ఎంతో కాలము స్వప్నావస్థ వచ్చిపోయింది ఐదు నిమిషాలు పది నిమిషాలు కాలము ఈ వచ్చి పోవుట అనేది కాలము యొక్క గుప్పెట్లో ఉంటుంది వచ్చేది పోయేది ఒకటి ఉంది అది వచ్చేది కాదు పోయేది కాదు ఎప్పుడు ఉండేది అంటే అది కాలమునకు అతీతమైనది దాన్ని సనాతన అని అంటే అక్కడ ఉందా పదం కాబట్టి ఈ ఆత్మ చైతన్యము అది భావ పరహ భావ వచ్చిపోయేది కాదు కాలమునకు అతీతమైనటువంటి సనాతనమైన ఉనికి సత్త అదియే చిత్ అదియే సత్ అది ఎలా ఉంటుందో చెప్పండి అంటే దానికి ఆకారము వికారము ప్రకారము గుణము ఇవేమీ ఉండవు ఆకార వికార ప్రకారములు మార్పు చెందేదానికి ఉంటాయి ఇప్పుడు బియ్యపు గింజ ఉన్నది దానికో ఆకారం ఉంటుంది ఏమండి దాన్ని వండే ప్రకారం ఒకటి ఉంటుంది ఏమిటా ప్రకారము ఆ బియ్యపు గింజను నీళ్ళలో వేసి నిప్పుల మీద పెట్టడం దాన్ని ప్రకారము అంటారు ఆ ప్రకారం చేస్తే చిగురిని ఏమవుతుంది బియ్యపు గింజ స్థానంలో వికారం వచ్చి వికారం ఉంటే మార్పు వచ్చి అన్నపు అన్నపు దాని ఏమంటారు ఆ మెతుకు వస్తుంది గింజ మార్పు చెంది మెతుకు వస్తుంది దానికో ప్రకారము కాబట్టి వికారము ప్రకారము ఆకారము ఇవన్నీ ప్రకృతిలో అంతర్గతములుగా ఉంటాయి ఇవి ఏమీ లేనిది ఎన్నైనా వర్ణించాలంటే దానికో ఆకారం ప్రకారం వికారం ఉంటే వర్ణించవచ్చు ఆకారం లేదు వికారం లేదు ప్రకారం లేదు ఏం వర్ణిస్తారు దాన్ని అది వర్ణింప శక్యము కానిది కంటికి కనబడదు కంటికి కనబడదు ఏమంటే మనస్సునకు ఊహశక్యము కానిది కాబట్టి అది అవ్యక్తము ఇంతకుముందు అవ్యక్తం వేరు ఈ అవ్యక్తం వేరు ఇంతకుముందు అవ్యక్తము ఈ వ్యక్త ప్రపంచానికి బీజావస్థ కాబట్టి అవ్యక్తము అది కూడా కంటికి కనపడదు మనస్సుకి వర్ణింప శక్యము కాదు ఆ కారణంగానే దాన్ని కూడా అవ్యక్తము ఉన్నాం ఇది కూడా అవ్యక్తమే అయితే ఆ ఎట్టిది అది కాల పరిచ్ఛిన్నము ఈ అవ్యక్తం ఎట్టిది కాలాతీతము అవినాశి చూడండి ఎంత కాషస్గా దాన్ని వర్కౌట్ చేసుకురావాలో ఇప్పుడు చూడండి శ్లోకం మీకు తెలిసిపోతుంది పరస్తస్మాత్తు భా అన్య అన్య ఒకటి చెప్పి ఇప్పుడు ఆత్మచైతన్యం ఉన్నది స్థూలదేహమే ఆత్మచైతన్యమా కాదు ఏమండి సూక్ష్మదేహము అనగా మనస్సే ఆత్మచైతన్యమా కాదు అవిద్య కారణదేహము అవిద్య అదియే ఆత్మచైతన్యమా కాదు మరి ఆత్మచైతన్యమేమిటి ఏది స్థూలదేహము కాదో ఏది సూక్ష్మదేహము కాదో ఏది కారణదేహము కాదో అది ఏ ఆత్మచైతన్యము అన్య తెలిసిందండి దాన్ని అలా చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు నెక్లెస్ కంకణము ఇంకొక ఆభరణం కర్ణాభరణము అని మూడు ఆభరణాలు పెట్టి ఏమండి బంగారం అని అడిగారు అనుకోండి అప్పుడు ఏం చెప్పాల్సి ఉంటుందంటే అంటే వేదాంతులు అడిగితే వాళ్ళు ఇలా చెప్తారు ఈ కంకణము కన్నాభరణము నెక్లెస్ అనే మూడు ఆభరణములయందు వ్యాపించి ఉన్నది ఈ మూడింటికంటే విలక్షణమైనది అయినా వర్ణింప శక్త్యము కంటితో చూడ శక్ము కానీ ఒకనొక మూల ధాతువునకు బంగారము అని పేరు మీకు బంగారం కంటికి కనపడతాం బంగారం యొక్క ఆకారమే కంటికి కనపడుతుంది కానీ బంగారం కంటికి కనపడు బంగారం కంటికి కనపడే మాటైతే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి వెళ్ళారనుకోండి అక్కడ ఎక్కడ పడితే అక్కడ బంగారం కనపడాలి ఎందుకంటే అంతటా బంగారం ఉన్నది కానీ కంటికి కనపడదు దాన్ని ఒక బిస్కట్ రూపంగానో వైరు రూపంగానో నెక్లెస్ రూపంగానో ఏదో ఒక రూపంగా దాన్ని మలిచినప్పుడు మాత్రమే అది కంటికి కనపడుతుంది ఓకే ఆ విధంగా అర్థం ఊరికే దృష్టాంతం కాబట్టి అన్య ఇప్పుడు కూడా ఆత్మచైతన్యము విలక్షణము అన్యము అన్యము అంటే విలక్షణము దేహములో ఉంటుంది ఆత్మచైతన్యం కానీ దేహము కంటే విలక్షణము ఇది ఎలాగంటే ఇప్పుడు కొండలో నీరు పోసి ఆ నీటిలో సూర్య సూర్య ప్రతిబింబము ప్రతిఫలించున్నట్లుగా మీరు చేశారనుకోండి ఇప్పుడు ఆ కొండలో ఏముంటుంది ప్రతిబింబం ఉంటుంది సూర్యుడు దాంట్లో ప్రతిఫలిస్తాడు ఎంత సూర్యుడు కనపడతాడు మీకు ఇలా ఇలాగ ఒక చిన్న డిస్క్లాగా ఇంత సూర్యుడు కనపడతాడు అనంతుడైన సూర్యుడు ఒక చిన్న డిస్క్లా కనపడతాడు